బ్రమస్పత ఆన శృంగన్ సేదసాదనం శ్రీమహాగపత సదాశవసారంభాం శంకరాచార్యమస్మార్యం లేరు పరంపరాయమస్కృత్యోత్తమం సరస్వతీరే శ్రీభగవానువాచ ప్రజాతియదావాత్మనాతు ప్రజ్స్త సో భగవాన్ శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞన యొక్క లక్షణాలను చెప్తూ చాలా ప్రధానమైన లక్షణంగా సర్వ కామనా పరిత్యాగము అనేదాన్ని చెప్తాడు అంటే చూడండి జగత్తు అంటే జగత్తు అనగా కామనలు భయములు కలది ఏ జగత్తు జగత్తులో కామనలు భయములు తప్ప ఇంకేమీ ఉండవు కామనలు అంటే కామింపబడే కోరబడే పదార్థములు ఉంటాయి మీరు ఒక పదార్థాన్ని కోరిన సందర్భంలో ఆ సందర్భంలో ఒక భయము దానిని వెన్నంటి ఉంటుంది మీకు సుఖము శాంతి అన్నవి జగత్తులో ఉండవు సుఖము శాంతి అన్నవి ఆత్మరూపంగా ఉంటుంది కాబట్టి జగత్తుతో వ్యవహరిస్తూ జగత్తులో ఈదులాడుతో దానిలో తగులుకొని ఉన్నంత వరకు సుఖశాంతులు లభించే ప్రసక్తే లేదు అయితే మనకి సుఖశాంతుల అనుభవంలో లేవు అని నేను అంటల్లా సుఖశాంతుల అనుభవంలో ఉన్నాయి అవి ఎప్పుడు అనుభవంలోకి వచ్చాయంటే మనం జగత్తుకు అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుభవానికి వచ్చాయి సో జగత్తుతో వ్యవహరిస్తూ ఉండగా కామనలని భయాలని పొందడమే ఉంటుంది కానీ సుఖశాంతులను పొందే ప్రసక్తి ఉండదు కనుక సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి ఆత్మన్యేవాత్మన తుష్ట తుష్టి అంటే మనము కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే ఒక మానసికమైన ఉల్లాసమునకు తుష్టి పేరు సో సె సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అది ఒక వస్తువుని కోరి దాన్ని పొంది అది సాటిస్ఫాక్షన్ పొందటము అనేది మానవుడు ఆ ప్రయత్నంలో ఉంటాడు సో ఒక కారు కొనాలి కొనాలి కొనాలనుకుని దాన్ని బాగా భావన చేసి చేసి చేసి కొన్న వెంటనే తుష్టి కలుగుతుంది అప్పుడు ఏమనుకుంటాడు ఆ తుష్టి కారు నుంచి వచ్చింది తుష్టి కలుగుతుంది కదా అనుభవం అలా ఉంది కదా ఆ car? కారు నుంచి వచ్చింది అనుకుంటాడు దీని పేరే అజ్ఞానము అని అంటారు వేదాంతల పరిభాషలో దానికే అజ్ఞానము అని పేరు ఎందుకంటే అలా కనపడుతుంది అలా కారు ఇలా తుష్టి వచ్చింది అన్నట్టుగా కనపడుతుంది కాబట్టి కారు తుష్టిని ఇచ్చును అని వీడు అనుకుంటాడు కానీ లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని మొన్నాడు ఆ తుష్టి పది అయిపోతుంది వారం రోజుల తర్వాత తుష్టి జీరో అయిపోతుంది ఇంకా తర్వాత అది నెగిటివ్గా దుఃఖాన్ని భయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ కాబట్టి కారు తుష్టిని ఇచ్చును అనే మీ లా ఏమైంది అది ఇట్ ఈస్ ప్రూవ్డ్ రాంగ్ వితిన్ ట్వెల్వ్ అవర్స్ దానికో డెంటు పడితే కారు తుష్టినిస్తుందా దుఃఖాన్ని ఇస్తుంది డెంటు పడక్కర్లేదండి డెంటు పడుతుందేమో అనే భయంతో బతుకుతాడండి వీడు డెంటు పడ్డాక ఎందుకు సో కాబట్టి కారు తుష్టిని ఇవ్వదు కాబట్టి దెర్ ఈజ్ సంథింగ్ ఫ్లా ద లాజిక్ ఈజ్ ఎ ఫ్లాడ్ లాజిక్ అది కాబట్టి దాన్ని అక్కడ కరెక్ట్ ఏమిటంటే ఆ తుష్టి మీకు కలిగిన సందర్భంలో కారు కాకతాళీయం అంట కాకతాళీయం అంటే కాకి వాలింది తాటిపండు పడింది కాకి వాళ్ళుంది తాటిపండు పడింది అంటే కాకి వాళ్ళు టే తాటిపండు పడింది అంటాడు వీడు కార్యకారణ భావం పెడతాడు నో కాకి వాళ్ళంచే తాటి పండు పడలేదు తాటిపండు పడే టైంకి కాకి వాలింది రెండింటిది టూ అన్కనెక్టెడ్ ఈవెంట్స్ సో కాకి వాళ్ళడానికి తాటిపండు పడడానికి కార్యకారణ భావం లేదు అలాగే తుష్టికి స్థానము తుష్టికి ఉద్గమ స్థానము అంటే శ్రోతస్సు తుష్టి పుట్టేటువంటి ఆ స్థానము కారు కాదు అది హృదయం ఆత్మ ఆత్మన్యే వాత్మన తుష్ట అయితే ఇంక మరి కాదెందుకు అదే మేం చెప్పేదిను కారు అక్కర్లేకుండా నువ్వు తుష్టిని పొందొచ్చు అనే చెప్తూ ఉంటాను దట్ ఈస్ వాట్ విఆర్ సెయిమ్ ఆత్మన్యే వాత్మన తుష్ట సో దీని మీద చాలా మెకానిజం ఉంది ఇలా చెప్తా కూర్చుంటే ఇంకా శ్లోభం అవ్వదు సో చెప్తూ ఉంటాను సమయం వచ్చినప్పుడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని ఆ డిజైర్స్ నుంచి డిజైర్స్ అండ్ ఫియర్స్ అంటూ ఉంటాను నేను వాస్తవంలో డిజైర్స్ అండ్ ఫియర్స్ రెండింటికి రెడ్యూస్ చేసాం మొత్తం సంసారాన్ని అంతనే దీన్ని మీరు ఫర్దర్గా రెడ్యూస్ చేయమంటే ఐ డోంట్ మైండ్ రిడ్యూసింగ్ ఇట్టు డిజైర్స్ ఎందుకంటే ఎవరి ఫియర్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది డిజైర్ కాబట్టి మనకి ఈ డిజైరింగ్ అన్నది ఎంతలా అలవాటు అవసరం ఉన్నా లేకపోయినా డిజైరింగ్ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్స్ అయిపోయాయి పెట్టెల్లో ఉన్నాయి రిజల్ట్స్ పెట్టెల్లో పెట్టున్నాయి పెట్టెలు కాబట్టి ఆ బాక్సుల్లో ఎలక్ట్రానిక్ బాక్సులో ఉన్నాయి వారం రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత లెక్క పెడతారు వీడు ఎలక్షన్ నెగ్గాలి అని కోరుతూ ఉంటాడు ఐ హెవ్ టు విన్ అని డిజైర్ చేస్తాడు అంత మీనింగ్లెస్ సెన్స్లెస్ డిజైర్ అదే కానీ ఇంకొకటి లేదు మీరు ఆలోచించి చూడండి అది ఏమిటండీ అది సెన్స్లెస్ అంటాడు ఏమిటని మీరు అన్నారనుకోండి దీన్ని యూ హెవ్ టు ఫర్దర్ థింక్ అబౌట్ యూ థింక్ అబౌట్ ఉంటుంది సో తెలివైన వాడైతే ఒక్కదండం పెట్టి అలా విశ్రాంతిగా ఉంటాడు ఎందుకంటే యువర్ డిజైరింగ్ is not going to alter the situation. It will not alter. What do you want to put? Why should you desire? Suppose, three days after a count, it is fixed already. We are going to say, if we want to do this, if we want to do this, it is okay. But I am talking about, the election is fixed. Why should you desire? If we want to do this, we don't want to do this. We don't want to do this. We don't want to do this. కానీ డిజైర్ చేసినప్పుడల్లా నేను నెగ్గనేమో అనే భయం ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు మీరు భయంతో కామనతోటి బతుకుతారు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది వెదర్ యు విన్ ఆర్ యు లూజ్ ఈ బ్యాడ్ ఎఫెక్ట్ కంటిన్యూ ఏ డిజైర్ లేకుండా కూర్చున్నారనుకోండి మూడు రోజులు నెగ్గుతావు నెగ్గవనే భయం ఉండదు కదా ఆ టెన్షన్ ఉండదు కదా సో వన్ ఎగ్జాంపుల్ అయిగ సో కాబట్టి ఎవరి ఫియర్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది డిజైర్ సో దం భాష్యకారులు ఏమంటారు ప్రజహాతీతి ప్రజహాతీ ప్రకర్షేణ జహాతీ పరిత్యజతి యదాయస్మిన్ కాలే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం జగత్తుని మనం ఎరగం వాస్తవమైన జగత్తు మనకి తెలియదు దెర్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ అని ఒక వరల్డ్ ఉంది దాన్ని సృష్టించాడు భగవంతుడు ఈశ్వర సృష్టి అది కూడా ముఖ్య బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అపియరెన్స్ సో కామన్ వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ సూర్యుడు ఉదయించుతాడు సూర్యుడు అస్తమిస్తాడు చంద్రుడు నక్షత్రాలు భూమి భూమి ఆకర్షణ శక్తి వాయువు సో ఇదంతా వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ ఈ వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ని చూసేటువంటి వివేకం కూడా మనకి లేకుండా అయిపోతుంది కామన్ వల్ల వీడి కామన్లో గలవాడు వాడికి హీ హీ డజంట్ నో ఎనీ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ వాడు ఎంతసేపు వాడు జీవించే ప్రపంచం ఎలా ఉంటుందంటే వాడి కామనల చేత నిర్మితమైన డిఫైన్ చేయబడే ప్రపంచంలో వాడు బతుకుతూ ఉంటాడు సో దీనికి నేను దృష్టాంతం చెప్తూ ఉండేవాడిని స్టిల్ ఐ ఫీల్ దట్ దట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఒక కోకాకుల ఎగ్జిక్యూటివ్ని కలిశాను నేను అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ నా క్లాస్కి వచ్చాడు మన ఇండియన్నే అతను కోకా కోళలో వండి వాళ్ళు చాలామంది ఉన్నారు అతన్ని కలిశాను అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను అతనితో కలిసి ఒకటి రెండు రోజులు కలిసినప్పుడు ఆలోచిస్తే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అతనికి ప్రపంచంలో మనుష్యులు ఉంటారు ఆ మనుష్యులు రెండు వర్గాలుగా ఉంటారు కోకా కోలా తాగేవాళ్ళు కోకా కోలా కాకుండా పెప్సీ తాగేవాళ్ళు వీళ్ళు మిత్రులు వాళ్ళు శత్రువులు తర్వాత ఇంకా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఉంటాయి ఇది వాడి ప్రపంచం ఇది సో అంచేది ఇప్పుడు అతని అతని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అతను ఏం చేయాలి ఈ శత్రువుల్లో ఎవైనా డిఫెక్షన్స్ తీసుకురాగలరా పెప్సీ తాగే వాళ్ళు అది మానేసి కోకా కోల తాగడానికి ఏమైనా అవకాశం ఉందా ఈ న్యూట్రల్గా కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతున్న వాళ్ళు మంచినీళ్ళు తాగడం మానేసి కోకా కోలం మొదపెట్టడానికి అవకాశం ఏమైనా ఉందా దిస్ ఈజ్ హిజ్ అప్రోచ్ యాజ్ డోస్ పెర్సంటేజెస్ క్రీప్ అప్ పెర్సంటేజ్ కన్సంప్షన్ అలా పైకి పెరిగే ఇతని జీతం పెరుగుతుంది ఇతని కార్ల సంఖ్య పెరుగుతుంది ఇతని ఇల్లు పెరుగుతుంది ఇతని స్టేటస్ పెరుగుతుంది ఇతని ఆదాయం పెరుగుతుంది ఇతని రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి సో అవి పెరుగుతాయో పెరగవు అని భయం దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అప్సెషన్ ఫర్ గ్రోత్ అండ్ దేర్ ఫోర్ ఎ కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ నాన్ గ్రోత్ దాంతో బతుకుతూ ఉంటారు మనుషులు దేర్ ది వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ మనం వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్లో జీవించటం మనం ఎరగాం కాబట్టి పరితజ్యతి ఈ ఈ కామనాలన్నీ పరిత్యాగం చేసి మీరు జగత్తును చూడడం ప్రారంభిస్తే అప్పుడు మీకు ఆయన ఎంటైర్లీ డిఫరెంట్ యూనివర్స్ మీకు దర్శనం ఇస్తుంది ఆ యూనివర్స్ అనేది అలాంటిది ఒకటి ఉందనేటువంటి సూచన కూడా మనకిప్పుడు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ దేర్ నో డిజైర్ వాట్స్ ఎవర్ జస్ట్ టోటల్లీ ఫ్రీ యోర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవరీ పాసిబుల్ డిజైర్ అండ్ లుక్ అరౌండ్ ఫ్యామిలీ మెంబర్స్ కేసల్లా చూడండి జగత్తుకే సలా చూడండి ఒక నూతన జగత్తు మీకు ఆవిర్భావం అదే వాస్తవమైన జగత్తు మనం జీవించే జగత్తు ఇట్స్ ఎ హైలీ సబ్జెక్టివ్ వరల్డ్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ వీ డు లివ్ ఇన్ ఎ వరల్డ్ ఇన్ ది రియల్ వరల్డ్ వీ లివ్ ఇన్ ఎ నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ కాబట్టి పరిత్యజతి యథాయస్మిన్ కాలే ఈ అసందర్భంలో అయిన కామనలని సందర్భంలో కామనలన్నిటినీ కూడా ఏ కాలంలో అయితే మానవుడు పరిత్యాగం చేస్తాడో మాన్ ఇావిశేషాన్ సర్వాన్ సమస్తాన్ హే పార్థ సో కామా అంటే ఇచ్చాను ఇచ్చా విశేషములు ఆయా విశేషములు అంటే వేర్వేరు కోరికలు ఉన్నాయి బహువచనం కదా వేర్వేరు కోరికలను రకరకాల కోరికలు ఏమి అర్థమయ్యి ఉండదు ఆ కోరికలకి ఆ కోరికలతోటి వాడు చాలా మహాభారాన్ని మోస్తూ ఉంటాడు ఎటు కోరికలు ఎందుకు ఈ కోరికలన్నీ మామూలుగా సింపుల్గా బతకడం అలవాటు చేసుకోకపోతే ఇప్పుడు ఎలాగూ బతికిది ఒక తీరులోనే ఉంటుంది వీడు కోరికల వల్ల ఉరికే టెన్షన్ పెరిగిందే కానీ బాక్య పరిస్థితులు ఏం మారవు సో కనుక అలాగా సర్వాణ సంస్థ సో ఇప్పుడు ఇది కొంతమంది కోరిక ఉంటుంది చిరంజీవి సినిమా వంద రోజులు ఆడాలని వీడు కోరిక వీడు బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు బీఎస్సీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు వీడికి ఎందుకండి చిరంజీవి సినిమా వంద రోజులు ఆడితే ఎందుకు పది రోజులు ఆడితే వీడియే వీడి ఒళ్ళో ఏం పడింది వీడి చదివి చదివేమిటి వీడి కోరికేమిటి మన కోరికలు కూడా అలాగే ఉంటాయి డోంట్ థింక్ దట్ హిజ్ మన డిజైర్స్ ఏం బెటర్ అని మీరు అనుకోద్ది మన డిజైర్స్ కూడా అంత అవివేకపూర్ణంగానూ ఉంటాయి ఇవేవో కోరికలు ఉంటాయి ఇప్పుడు ఓ మహాత్ముడు ఉన్నాడు అనుకోండి నేను అమెరికా వెళ్ళాలి అని ఎందుకు ఇతనికి అమెరికా వెళ్ళాలనే కోరిక ఎందుకు వై వై షుడ్ హీ గో టు అమెరికా సన్యాసం తీసుకున్న దేనికి అమెరికా వెళ్ళి చూసినడానికి సన్యాసం తీసుకున్నాడా దేనికోసం వై షుడ్ హీ హ్యావ్ ద డిజైర్ ఇట్ ఆల్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఏదో వెళ్లాల్సి వచ్చి ప్రారంభం బాగుండక బాగుండో వెళ్లాల్సి వస్తుంది వేరే సంగతి కానీ అసలు ఆ కోరిక ఉంది అంటే హీ మేడ్ ఎ మిస్టేక్ అండ్ సో ఎప్పుడైతే అలాంటి కోరిక ఒకటి ఉందో వెళ్ళలేకపోతానేమో అనే భయం ఉంటుంది వేసాయిస్తాడో ఇవ్వడో అనే భయం ఉంటుంది అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ వీడు అమెరికా వెళ్ళాలంటే వీడికి స్పాన్సర్షిప్ పేపర్లు పంపించాలి ఒకళ్ళు వాడు సరిగ్గా పంపిస్తాడో పంపించడో అక్కడ ఈ ఆశ్రమాలు అధిపతులు ఉంటారే ఆ సన్యాసిని ఊరికే అలాగ ఒక ఉత్సవ విగ్రహం కింద కూర్చోబెట్టేసి వాళ్ళ నాటకం అంతా వాళ్ళు ఆడేస్తూ ఈ ఆశ్రమాలంటే అంత పాలిటిక్స్తో నిండు ఉంటాయి బ్రి వాళ్ళు లౌకికులు వాళ్ళు ఊరికే ఆశ్రమంలో ఉంటారునే కానీ ఇప్పుడు దేవాలయాల నిర్వహణ అధికారులు వీళ్ళందరూ దేవాలయ భూములు అమ్మి పారేశారు ఆశ్ర దేవాలయం అంటే చాలా పవిత్రంగా ఉంటుందని మీరు అనుకోవద్దు భక్తుడిని అర్చకుడిని పక్కన పెట్టేసి వీళ్ళు నడిపించే చక్రం వీళ్ళందరూ తిప్పేస్తారు లౌకికులు తిప్పేస్తారు కరప్ట్ పీపుల్ మీకేం సందేహం అక్కర్లేదు ఓ ఓ సాధువుని కింద పెట్టుకుంటారు వీళ్ళు పడితే వాడిని కూడా లాగేస్తారు దాంట్లో వాళ్ళు లాగకపోతే దూరంగా పెట్టేస్తారు సో ఈ ఆశ్రమాలు వాళ్ళు ఎలా ఉంటారంటే సాధువుని వాళ్ళ రొంపిలోకి లాగేస్తారు సన్యాసిని వాడికి ఏదో పెట్టేసి రొంపిలోకి లాగేస్తారు వీడు పడిపోయాడు అనుకోండి ఇంకేముంది వీడు మోరల్ అథారిటీ పోయింది అక్కడికి వాళ్ళు ఇష్టమైన నాటకం అంటారు ఒకవేళ వీటిని లాగడం కుదరలేదు అనుకోండి దూరం పెట్టేసి వాళ్ళు నాటకం ఆడేస్తారు వాళ్ళు చక్రం తిప్పడం అలాగూ ఖాయమే అటువంటి జనరల్ మేనేజర్స్ మేనేజర్స్ ఉంటారు ఆశ్రమం వాళ్ళకి వాళ్ళ పదాలకి అడుగులకి మడుగులు వత్తాలి వాడు స్పాన్సర్షిప్ పేపర్ పంపించాలి వాడి సంతకం పెట్టి పంపించాలి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అతగాడి సంతకాన్ని గుర్తిస్తుంది ఈ సన్యాసిని వాళ్ళు ఏం కాబట్టి కామనా భయమే ఏ కామనైనా అంతే సన్యాసులు అయ్యేది గృహస్థులు అయ్యి ఆశ్రమానికి సంబంధమే లేదు మానవ మాతృడు సకల కామన్ అని కూడా విడిచిపెట్టమని అడ్వైస్ వన్ హ్యాస్ టు టేక్ దిస్ ది ఛాలెంజ్ ఆఫ్ దట్ ప్రపోజిషన్ అండ్ సి వాట్ ఈజ్ ది వ్యాల్యూ ఆఫ్ దట్ ప్రపోజిషన్ అప్పుడు దెన్ గ్రోత్ స్టార్ట్స్ అదే ఎందుకు వదిలిపెట్టాలని ఇది ఉంటే పెట్టుకుంటే తప్పే ఉంది అదేంటే అలాగే మొదలెట్టేడంటే గ్రోత్ ఉంటుంది సో మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు రావాలని అడిగేవారు నన్ను అంటే వంద రావాలని చెప్పేవాడిని వందకి వంద రావాలి మ్యాథమెటిక్స్ అది ఏ హిస్టరీ పేపరా లేదా సోషియాలజీ పేపరా వందకి వంద రావాలి అబ్బో ఎందు అన్నీ ఎందుకు వస్తాయని కనుక ఎవడైనా స్టూడెంట్ అంటే ఐ యుష్ టెల్ హిమ్ యూఆర్ అన్ఫిట్ టు స్టడీ మ్యాథమెటిక్స్ ఎందుకంటే ఎన్నో వచ్చాయ్ వేరే సంగతి నేరం ఏమిటంటే తక్కువ తక్కువ స్థాయిని కోరుకోవడం నేరం తక్కువ రీ లెవెల్ రీచ్ అవ్వాలన్నది నేరం ఎక్కువ లెవెల్కి ఏం చేయాలి రీచ్ కాలేకపోవడం నేరం కాదు ఏం తనకు తక్కువ చేస్తే నేరం అవుతుంది కాబట్టి సర్వాన్ కామాన్ పరిచయది హే పార్థ మనోగతాన్ మనసి ప్రవిష్టాన్ అంటే వీటికి ఆశ్రయము ఆత్మ ఆశ్రయం కాదని అభిప్రాయం సో ఇచ్ఛాద్వేష కామ సంకల్ప స్మృతి శ్రద్ధ ధీహి హ్రీహి ధీహి అంటే ఓ పెద్దలు ఇష్టం బృహదారంకంలో ఇవన్నీ కూడా మనస్సు యొక్క లక్షణములు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ ఆత్మలక్షణములు అని చెప్తారు తార్కికులు ఈ ఇండియన్ లాజీషియన్స్ ఉన్నారే ప్రతి సందర్భంలో తప్పు పని చేయడమే వాళ్ళ యొక్క తప్పు మాట మాట్లాడమే వాళ్ళ పని సో ఇవన్నీ మనో మనస్సు యొక్క లక్షణాలని చెప్పారు ఆత్మ లక్షణాలని చెప్తారు ఆత్మ లక్షణము కామనా అని చెప్పారు అప్పుడు ఏమైపోయింది మీరు థిరిటికల్లీ యూ హ్యావ్ ఎ జస్టిఫికేషన్ టు డిజైడ్ అండ్ ఆల్సో థిరిటికల్లీ యూ కెనాట్ గెట్ రెడ్ అఫ్ ఇట్ ఎందుకంటే ఆత్మస్వరూపం కామన్ అయితే హౌ కెన్ యూ గెట్ రెడ్ అఫ్ ఇట్ యూ కెనాట్ గెట్ రెడ్ అఫ్ ఇట్ అండ్ దేర్ ఫోర్ నవ్ యూ కెన్ కంటిన్యూ ది లైఫ్ ఆఫ్ డిజైరింగ్ అని ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటాం చూడండి థిరిటికల్ ప్రపోజిషన్లో ఎంత బాండేజ్ ఉందో మీరు అర్థం చేసుకోండి మీరు కామనల్ని విడిచిపెట్టారో మానేరో ముందు నో ది ట్రూత్ కరెక్ట్లే కామన మనస్సునందు ఉంటుంది కామన్కి ఆత్మస్వరూపంతో సంబంధం లేదు నో దట్ ట్రూత్ కరెక్ట్లే దెన్ యూ కెన్ ప్రోగ్రెస్ కాబట్టి మనోగత మనస్సే ఆశ్రయము తర్వాత కామనలు స్వరూపం నుంచి రావు ఆత్మస్వరూపం నుంచి రావు బయట నుంచి మనస్సులో ప్రవేశిస్తాయి మనసు ప్రవిష్ట బాహ్యం నుంచి మనస్సులోకి వస్తాయి నాకు కారు కావాలి లేకపోతే నాకు బంగారం కావాలి అని ఈ ఆత్మస్వరూపం నుంచి రాదు కోరిక బయట నుంచి వస్తుంది ఆ కోరిక సో కనుక మనసు ప్రవిష్ట ఎనివే ఎందుకంటే చూడండి ఈ సెల్ఫిష్నెస్ అన్నది చూసారా స్వార్థపరత్వము అది చాలా సర్వ వినాశకరమైనటువంటి మానసిక స్థితి అది వెరీ డిస్ట్రాక్టివ్ కానీ మనుష్యులు ఏమనుకుంటారంటే స్వార్థపరత్వంలోనే ఏదో బాగు ఏదో ఉందనుకుంటారు దాంట్లోనే ఏదో బాగుంది మనం స్వార్థపరంగా ఉండకపోతే నిస్వార్థంగా ఉంటే మనం దెబ్బతింటాము స్వార్థంగా ఉంటేనే మనం బాగుపడతామనుకుంటాం ఏం బాగుపడతారండి స్వార్థంగా ఉన్నవాడు బాగుపడతాడే ఎన్నడూ బాగుపడ్డాడు స్వార్థపరంగా ఉండే అధర్మం కూడా చేసినట్లయితే వాడు నాశనం అయిపోవడం ఖాయం అంటూ సందేహమే ఉంది ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం స్వార్థంగా ఉన్నవాడు ఎందుకు బాగుపడతాడు వీళ్ళనే వాళ్ళని మోసం చేసిన ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ ఇతరులను మోసం చేయలేరు యు ప్లీజ్ అండర్స్టాండ్ యూ కెన్ నెవర్ డిసీవ్ అది బడియాల్స్ యూ కెన్ ఓన్లీ డిసీవ్ యువర్ సెల్ఫ్ ఎదరవాడిని నేను మోసం చేస్తున్నానని అనుకుంటాడే కానీ వీడు తనని తానే మోసం చేసుకుంటాడు ఎదరవాడిని ఏమిటి మోసం చేసేది ఎదరవాడికి రావాల్సిన వంద రూపాయలు మీరు రాకుండా చేశారనుకోండి అబ్బా బాగా మోసం చేశానని మీరు సంతోషించారనుకోండి వాడి అది మరిచే పోవచ్చు వాడు అది హీ మే నాట్ ఈవెన్ ఫీల్ ఫర్ ఇట్ వాడు కనుక కొంత ఉన్నతమైన వివేకం గలవాడైతే వీడు నాకు ఇచ్చేదేవిటి వీడు పుచ్చుకున్న లాగేసిదేవి ఇవ్వగలిగేదేవి నాకు ఇచ్చేది ఈశ్వరుడు నా దగ్గర తీసుకుపోయేది ఈశ్వరుడు అని వాడు తెలుసుకోగలిగాడు అనుకోండి కానీ యు ఆర్ నాట్ ఇన్ ది పిక్చర్ అట వాడి సుఖంలో వాడు సంతోషంగా వాడు ఉండిపోతాడు నేను వాడిని మోసం చేశానని వీడు అనుకుంటాడు వీడు వీడు నాశాన్ని పొందుతాడు కాబట్టి ఈ సెల్ఫిష్ డిజైర్ అండ్ ఫియర్ అన్నవి అవి సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్స్ అంటారు ఇప్పుడు మనస్సు ఆ సెల్ఫ్ చుట్టూ పరిభ్రమించరాదు ఆ ఈగో చుట్టూ పరిభ్రమించరాదు ఎప్పుడైతే మీరు కోరుతున్నారు అంటే యు ఆర్ డిజైరింగ్ సమ్థింగ్ అంటే ప్లీజ్ నోట్ దట్ ఇట్ ఈస్ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అహంకార కేంద్రితమైన మానసిక స్థితి అంతే కదా డిజైర్ అంటే డిజైర్ ఫర్ వాట్ Desire for the sake డిజైర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈగో అందుకోసం యు ఆర్ డిజైరింగ్ దేర్ ఫోర్ యు ఆర్ సెంటరింగ్ ఆల్ ది ఎనర్జీస్ ఆఫ్ ది మైండ్ అరౌండ్ ది ది ఆత్ ది ఈగో అండ్ దెన్ ఫియర్ ఫియర్ ఫియర్ ఫర్ హూమ్ ఫర్ వాట్ ఫియర్ ఆఫ్ హూమ్ ఇప్పుడు నేను చచ్చిపోతానని భయపడుతున్నాను అనుకోండి అంతకంటే స్వార్థపరమైన మానసిక స్థితి ఇంకేముంటుంది నేను చచ్చిపోతే ఏమైపోతుంది లోకం అంతా తలకింపులైపోతుందా కాబట్టి సో నేను బతికి ఉండాలి అని ఆ సెల్ఫ్ సెంట్రెడ్ స్టేట్ అది ఎటువంటి కోరికైనా సరే సెల్ఫ్ సెంట్రెడ్ నేను ధనవంతుణ్ణి కావాలి నాకేమో పేరు ప్రఖ్యాతులు కావాలి ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాడు అనుకోండి మంది ఉన్నారు ఆ పది మందిలోనూ నా నేను సెంటర్లో కూర్చోవాలి నాకు పెద్ద కూర్చీ కావాలి నా పేరు అందరూ కూడా పొగడాలి నాకు రికగ్నేషన్ అంతకంటే ఎక్కువ రావాలి అని ప్రయత్నిస్తున్నాడు అనుకోండి ఒకడు వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ సెల్ఫ్ సెంట్రెడ్ స్టేట్ హౌ హౌ అన్బికమింగ్ ఇట్ ఈస్ అంత యోగ్యమైన స్థితి అధికారో కాబట్టి ఈగో సెంట్రైడ్ స్టేట్ కామనా అన్నది సో అది గుర్తించి అది ఈగో ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్ అది ఇట్ కమ్స్ ఇన్ టు ది మైండ్ ఫ్రమ్ ఔట్సైడ్ మనసి ప్రవిష్ట అది పూర్తిగా విడిచిపెట్టవలసిందే సర్వకామ పరిత్యాగే తుష్టికారణాభావా శరీరధారణ నిమిత్త విశేషే చ సతీ ఉన్మత్త ప్రమత్త సేవా ప్రవృత్తి ప్రాప్యా సారీ ప్రవృత్తి ప్రాప్యేత ఉచ్యతే విధిలింగ్ ప్రాప్యేత విధిలింగ్ ఆత్మనేపదం ఆ పోనీ ప్రాప్తాన్న పర్వాలేదు రాప్తాన్న పర్వాలేదు ప్రాప్తా ఇక్కడ ప్రాప్యేత అని ఉంది రాప్తాన్న పర్లేదు ప్రాప్యేత అన్న పర్లేదు కొంచెం ఇక్కడ అక్కడ కొంచెం వెర్బుల దగ్గర అక్కడ వర్డ్స్ మిస్ అవ్వటం అలా ఉంటుంది అయ్యేవో కొంచెం పాఠక ఈ లేఖక దోషాలు అవి ఉంటాయి సో ప్రవృత్తి ప్రాప్యత ప్రాప్త భూతర్వాణం తెచ్చే మీనింగ్ ఇస్ సేమ్ కొన్ని చోట్ల మీనింగ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ ఇక్కడ ప్రవృత్తి రీతి భోజనాది మాత్రమే ఉన్నత తద్భుత విద్వాన్ ప్రవర్త ఇక్కడ ఈయనైతే ప్రాప్యత అని విధిలింగే తీసుకుని వ్యాఖ్యానం చేశారు బెల్లంగొండ వరకు పోన్లండి సో ఇప్పుడు చూడండి ఇది పూర్వపక్షం పూర్వపక్షం ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం శంకర్లు చాలా అందమైన పూర్వపక్షం లేవతీశారు ఇప్పుడు ఏ కోరిక లేదనుకోండి ఈ పూర్వపక్షం అలాంటిదంటే ఒక ఆయన నన్ను అడిగారు యంగ్ మ్యాన్ ఒకళ్ళు అడిగారు ఏమని ఏమో డియర్ యంగ్ మ్యాన్ డూ యూ స్మోక్ అని అడిగారు నో డూ యూ డ్రింక్ నో డూ యూ గోట్ మూవీస్ నో సో ఇన్ని చెప్తే వాడు అంటాడు ఇంక నీ జీవితం ఎందుకురా వ్యర్థం అని ఇది పూర్వపక్షం సో అలా ఇలాంటి పూర్వపక్షం ఇప్పుడు ఇన్ని భోగాలు లోకల్లో ఉంటే ఏ ఏ భోగాన్ని మీరు అనుభవిస్తారు మనకు ఏ భోగాలు వద్దండి ఇప్పుడు మార్కెట్ ప్లేస్లో ఇన్ని భోగాలున్నా మీకు ఏ భోగం కావాలి నాకు ఏ భోగం వద్దండి ఇంకెందుకురా నీ బతుకు వేస్ట్ కదా ఇట్స్ ఏ స్టేల్ లైఫ్ అని ఇది ఒక లౌకికుల యొక్క పూర్వపక్షం ఆయన అలాంటి పూర్వపక్షాల్లోదాని లేవతి సర్వకామ పరిత్యాగే స అన్ని కామనల్ని మీరు త్యాగం చేసి ఇప్పుడు తుష్టి అనేది ఒకటి నేను మీకు చెప్పాను తుష్టి అంటే ఒక కామన సిద్ధించినప్పుడు కలిగే మానసికమైన ఉల్లాసం ఆ తుష్టి కారణ అభావా కామన ఉండాలి ఆ కామన సిద్ధించాలి అప్పుడు తుష్టి కలగాలి పూర్వపక్షం ఉండవు సో ఇంతకుముందు వాళ్ళు చెప్పి ఇప్పుడు ఇంకో చెప్తున్నారు ఏమిటో మీరు ముక్కు పట్టుకునేరు అలా కాదు పూర్వపక్షాన్ని చెప్తున్నాను సో తుష్టి కారణ అలావాత్ కామనలు అన్నీ త్యాగం చేసి కూర్చున్నాడు అనుకోండి ఇంకా వీడికి తుష్టి కలిగేందుకు కారణమే లేకుండా పోతుంది ఎందుకంటే కామనా పరిపూర్తి తుష్టి కారణం అది లేకుండా పోతుంది అది లేకుండా పోతే ఇంకేముంటుంది ఆకలి వేస్తే మోజన చేస్తాడు దాహం వేస్తే మంచినీళ్ళు తగుతాడు ఇంకా అంతకంటే ఇంకేం ఉండదు నేచురల్ అడ్జస్ట్ ఏమో ఉంటాయి తప్పించి ఇంక నో డిజైర్స్ ఇప్పుడు శరీర ధారణ నిమిత్త విశేషేచ సతి శరీర ధారణ నిమిత్తమైన ఆయా విశేషములైన అంశాలు ఏవో ఉంటాయి భోజనం చేయటం దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న డోంట్ కాల్ ఇట్ డిజైర్ ఆకలికి అన్నం డిజైర్ అనరు అది ఇట్ ఈస్ ఏ న్యాచురల్ అర్జెంట్ అది దాన్ని డిజైర్ అనరు ఆ అన్నంలో నాకు పిజ్జా విత్ కోక్ కావాలంటే డిజైర్ అంటారు కానీ ఆకలికి అన్నం అంటే డిజైర్ అందరు కాబట్టి సో శరీర ధారణానికి నిమిత్తమైనటువంటి ఏవో విశేషాలు ఉంటాయి కొన్ని అంటే వేరువేరు పదార్థములు లేక వేరువేరు భక్ష్యములు స్థితులు అవి ఉంటాయి అవన్నీ వాడుకుంటాయి సతీ అప్పుడు వాడి వాడి ప్ర వాడి బతుకు ఎలా ఉంటుందంటే పూర్వపక్షం ఉన్మత్త ప్రమత్త సేవ ఉన్మత్తులు ఉంటాడు పిచ్చివాడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏదో పిచ్చాసుపత్రులు పారసేటర్ పెడతారు వాడికి భోజనం పెడతారు దాహం వేస్తే నీళ్లు తాగుతారు అక్కడలా పడి ఉంటాడు వీడు అంతేగా ఈ నిష్కామ కర్మయోగం అయినారే వీడు వతికొద్దీగా ప్రమత్తస్య వాడు బాగా పీకిల దగ్గర తాగేసి పడు ఉన్నాడు వాడికి ఏమైనా కామనలు ఉంటాయా కామన్లు ఉండవు ఒళ్ళు మరిచి పడిపోయి ఉంటాడు ప్రమత్త మద్యాన్ని పానం చేసి ఏ కామనలో ఉండాల పడు ఉంటాడు అలా పడు మళ్ళీ మొన్నటి నిద్ర లేచినప్పుడు మళ్ళీ కామనలు వస్తాయి వేరే ఆ పడున్న టైంలో ఈ ఉన్మత్తుడికి ప్రమత్తుడికి ఈ నిష్కాముడికి జ్ఞానికి అసలు తేడా ఏముంది అని పూర్వపక్షం రాత్రి అటువంటి స్థితి సంప్రాప్తమై సంప్రాప్తమవును అలాంటి స్థితి వచ్చి పడుము ఇవా వేశారు అలాంటి నాదా అదే కాబట్టి నిష్కామ స్థితి కూడా అటువంటిదేనా అని నో ఇత్యత ఆహా నో ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే డిజైర్లెస్నెస్ అన్నది డిజైర్లెస్నెస్ అన్నది ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ థింగ్ నెగిటివ్ లా కనపడుతుంది డిజైర్లెస్నెస్ అసలు డిజైర్ ఈజ్ ది నెగిటివ్ థింగ్ ఎందుకని చూడండి దీని ఆర్గ్యుమెంటు మీరు డిజైర్ చేశారంటే ఆ డిజైర్ ఎక్కడి నుంచి పుడుతుంది ఎస్సెన్స్ ఆఫ్ ఎంప్టీనెస్ నుంచి డిజైర్ పుడుతుంది మీరు అది గమనించాలి ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ ఉంటా నా పక్క నుంచి ఒక జర్రుమైన స్కూటర్ మీద వెళ్ళిపోతాడు అందులో నేను బాగా అలసిపోయి ఉన్నాను అడవలేకపోతున్నాను ఇంకా వెళ్ళాల్సిన దూరం ఎక్కువ ఉంది చేతిలో కూరగాయలసీ బరువుగా ఉంది ఈ స్థితిలో ఎండ కాసేస్తోంది దాహం వేస్తోంది ఈ స్థితిలో వాడు స్కోటర్ మీద జర్రు అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆ బా మన జీవితం వ్యర్థం వీడు మహా భో మహా అదృష్టవంతుడు అని మన వాళ్ళు అదృష్టవంతుడు గల్లా డెఫినేషన్ ఇచ్చారు భాగ్యవంతుడు అదృష్టవంతుడు మన వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్కి మన సమాజంలో ఇచ్చిన డెఫినేషన్ అంత బోగస్ డెఫినేషన్ అదే కానీ ఇంకోటి లేదు అంటే వాడు ఏ కష్టం పడ్డావులు వంచడు వాడు కానీ అన్ని సుఖాలు ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు వాడు హీజ్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ హీస్ అ లక్కీ పర్సన్ అంటే మైనర్ బాబు అనమాట మైనర్ బాబు అంటే కుడ్ యూ గెట్ ది సెన్స్ ఆఫ్ ఇట్ సో అలాగా ఎవడైతే ఉంటాడో వాడు లక్కీ పర్సన్ అండ్ అదృష్టవంతుడు ఎవడైతే కాయ కష్టం చేసి కష్టపడి రోజంతా కష్టపడి కొద్దో ధన సంపాదించి దాన్ని నలుగురితో పంచుకుని చక్కగా సింపుల్గా భోజనం చేసి హైగా విశ్రాంతిగా ఒక సింపుల్ డ్వెల్లింగ్లో ఉంటాడో వాడు అయో అభాగ్యుడు అది దురదృష్టవంతుడు ఎందుకంటే అంత కష్టపడుతున్నాడు కాబట్టి ఇలాగ మన సొసైటీ డిఫైన్ చేసి పెట్టింది ఇంత బోగస్ డెఫినేషన్ ఇదే కానీ ఇంకోటలేదు అవర్ సొసైటీ హ్యాస్ కమ్డౌన్ మన సమాజం పతనం అవటానికి అధపతనానికి పోవటానికి ఈ డెఫినేషనే కాదు ఇలాగ ప్రపంచంలో ఏ సమాజంలోనూ ఇలా డిఫైన్ చేయరు మన సమాజంలో డిఫైన్ చేసినట్లుగా నా రీడింగ్ తప్పైతే మన్నించండి సో వాట్ ఎవర్ సో ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే సో డిజైర్ డిజైరింగ్ అన్నది It is an outcome of an emptiness within. Therefore, so, when you see them, you have emptiness. That's why I am aware of everything. When I asked them, I failed to fulfill anything in my life. That's why I didn't go to my house. That's why I didn't go to my house. That's why the self-image and the self-image has a lot of beating. They have a desire. They have a desire. స్కూటర్ కొనుక్కోవాలని డిజైర్ కలుగుతుంది పూర్వకాలం చేతక్కన ఒక స్కూటర్ ఒకటి ఉండేది సోషలిజం నెహ్రూబియన్ సోషలిజం ఆ చేతక్కనే స్కూటర్ మీకు కావాలంటే మీరు భారతీయులై ఉండి రిజిస్టర్ చేస్తే మీకు రాదు అది ఎందుకంటే దానికి క్యూ పన్నెండు సంవత్సరాల క్యూ ఉండేది మీకు ఎవడైనా అమెరికా అప్పుడు అమెరికాయే మళ్ళీ సోషలిజంలో కూడా అమెరికాయే మీకు ఎవడైనా అమెరికా వాడిని పట్టుకుని వాటి దగ్గర డాలర్స్ సంపాదించి అవి కడితే టూ మంత్స్లో వస్తుంది ఇది సోషలిజము ఈ సోషలిజం రోజుల్లో ఆ చేతక్ అనే స్కోటర్ కనుక ఎవరి దగ్గర ఉందో వాడు భాగ్యవంతుడు చేతక్ స్కోటర్ లేనివాడు శుద్ధ అయోగ్యుడు అభాగ్యుడు సో యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్న రోజుల్లో దెర్ యూస్ టు బి వన్ జెంట్లమెన్ హూ హ్యాడ్ ఏ స్కోటర్ దట్ వాస్ చేతక్ ఓన్లీ వన్ జెంట్మెన్ మిగతా వాళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చేవారు వెళ్ళేవారు వీడు ఎక్కడో డాలర్లు పట్టాడు ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు ఎవరో ఒకళ్ళెదురు ఉండేవారు ఇప్పుడు అంటే అందరూ వెళ్తున్నారు వస్తున్నారు ఎక్కడో పట్టుకున్నాడు డాలర్లో పట్టుకుని ఆ స్కూటర్ కొనుక్కొచ్చాడు మేము ల్యాబొరటరీలో చాలా హింస పడుతుండగా ఇతను తన యంగ్ వైఫ్ నా స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని వచ్చేవాడు వచ్చి ల్యాబరీ వచ్చి హాయ్ హాయ్ అని లేచకే కాకపోతే వీడు దురదృష్టవంతుడు వర్క్ చేసుకునే టైంలో తిరుగుతున్నాడు రోడ్డు మీదనే మేము అనుకోవాలి కదా మేము అలా అనుకునేవాళ్ళం కాదు మనం మన కర్మ ఇలా కాలిపోయింది లైబ్రెటరీలో పడే వారి ఎంత భాగ్యవంతుడోళ్ళు మేము అనుకునేవాళ్ళం ఇది ఆ భాగ్యం అంటే ఆ ఎంటీనెస్ నుంచి డిజైర్ పుడుతుంది కాబట్టి డిజైరింగ్ ఈజ్ నాట్ ఎ ఫుల్ఫిలింగ్ స్టేట్ ఇట్ ఈస్ ఎ స్టేట్ విచ్ రిఫ్లెక్ట్స్ దట్ ఇన్నర్ ఎంటీనెస్ దర్ యాజ్ డిజైర్లెస్నెస్ ఈజ్ ఫుల్నెస్ అని అర్థం దెర్ నథింగ్ నెగిటివ్ అబౌట్ ఇట్ దెర్ ఈస్ నథింగ్ స్టేల్ అబౌట్ ఇట్ డిజైర్లెస్నెస్ ఈజ్ నాట్ ఎంటీనెస్ ఇట్ ఈస్ నాట్ స్టేల్ ఇట్ ఈస్ ఎ ఫుల్ఫిల్ ఫుల్ఫిలింగ్ స్టేట్ అంతేకాదు మీకు ఇంకో రహస్యం చెప్తా మీరు డిజైర్ చేసి కామన కామించి అంటే కోరికను కలిగి ఆ కోరికను తీర్చుకోవటమే మీ జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది అది సమాచారం దశరథ మహారాజు సంతానం లేకపోతే ఏదో ఆ మామూలుగా అందరిలాగే చచ్చిపోయి ఉండేవాడు పుత్రకామేష్టి చేసి సంతానాన్ని పొంది మహా దుఃఖ దుఃఖమయమైన మరణాన్ని పొందే క్యా బాధ్యం మీరు రామాయణము అవతారాలు అవన్నీ పక్కన పెట్టండి ఈ ఆస్పెక్ట్ ఇంతటితో ఇంతవరకే గ్రహించండి ఆ మాట దశరథుడే అన్నాడు అయోధ్యాఖండలో అతను అన్నమాట ఇది ఈ దుఃఖానంతని నేనే నా నెత్తికి నేనే కొను తెచ్చుకున్నాను అని అంటాడు కాబట్టి సో కాబట్టి ఆ పూర్వపక్షాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని కాబట్టి డిజైర్లెస్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటీ స్టేట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టేల్ స్టేట్ ఇట్ ఈస్ ఎ ఫుల్నెస్ ఇట్ ఏ క్షణంలో అయితే మీరు డిజైర్లెస్గా ఉంటారో అప్పుడే మీరు పూర్ణత్వాన్ని మీకు అనుభవానికి వస్తుంది ఏదైనా జోక్ వేసినప్పుడు మీరు హాయిగా నవ్వారనుకోండి లేకపోతే ఉదయించే సూర్యుడిని చూసి మీ మనస్సు ఆ సౌందర్యానికి ఆకర్షితమై ఆకర్షితం కాదు ఆ సౌందర్యంలో విలీనమైపోయింది అనుకోండి అయితే ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్నో డాన్స్నో లేకపోతే ఏదైనా ఒక కవితనో చూసి మీ మనస్సు ఫుల్ ఫుల్గా అబ్జార్బ్ అయిపోయింది అనుకోండి అది కొద్ది క్షణాలే ఉండొచ్చు కొద్ది నిమిషాలే ఉండొచ్చు క్షణాలు కానీ నిమిషాలు కానీ ఆ సమయంలో మీకు ఏ కామనలు ఉండవు ఏ కోరికలు ఉండవు యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి వాట్ అదర్ దాన్ వాట్ ఇట్ ఈస్ ఆ స్థితిలో ఉంటాం యూఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోని విత్ ది సరౌండింగ్స్ అండ్ అటువంటి హార్మోనీలో ఎందుకంటే డిజైర్ డిజైరింగ్ అన్నది ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్హార్మోని హార్మోనీ లేకపోవడం అన్నది దాన్నించి పుడుతుంది డిజైరింగ్ వెర్ ఎస్ నో డిజైర్ అంటే యు ఆర్ అండ్ పెర్ఫెక్ట్ హార్మోనీ విత్ ది సరౌండింగ్స్ అండ్ హెండ్స్ అంటే యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి అదర్ దాన్ వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ డిజైర్లెస్నెస్ అది హార్మోనీ అండ్ దట్ ఈస్ పీస్ ఆ ఆనంద క్షణములు మనకందరికీ అనుభవంలో ఉన్నవే కాబట్టి ఆ ఆనంద క్షణాలను పట్టుకుని ఆ ఏ డిజైరులు ఏని క్షణం అది వేస్ట్ అది అని ఎవడైనా అనుకుంటే అంత మూర్ఖుడు పడే కానీ కోడలేదు అని ఆ పూర్వపక్షం చెప్పి ఇత్యత ఉచ్యతే ఇలాంటి సందేహం ఎవరికైనా కలగచ్చు అందుకోసం శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అని అంటారు భాష్యకారు ఆత్మన్యేవా ప్రత్యగాత్మస్వరూప ఏవా ఆత్మస్ బాహ్యలాభ నిరపేక్ష అది తుష్ట తుష్ట అంటే ఆ మానసికమైన ఉల్లాసం ఏదైతే ఉందో చూసారా అది కామన పరిపూర్తి అయినప్పుడు ఉల్లాసం పొందుటా స్థితి నుంచి మనం బయటపడిపోవాలి చిన్నపిల్లాడు ఎలా ఉంటాడు అంటే బోరు భోరుమను ఏడుస్తూ ఉంటాడు వాటి చేతిలో చాక్లెట్ పట్టగానే ఆ కళ్ళం పడికా అలా ఉంటాయి ఆ కాటుక ఆ కాటుక కూడా బుగ్గల మీద ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది కానీ ముఖం మీద ఏడుపు నవ్వు నవ్వు వచ్చేస్తుంది సో ఆ విధంగా చాక్లెట్ చూసేప్పటికి ఏడుపు ఆగిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏదైనా కోరిక సిద్ధిస్తే మనం ఆనందపడిపోతూ ఉంటాం కోరిక సిద్ధించకపోతే కృంగిపోతూ ఉంటాం ఆ రకమైన హ్యాబిట్లో మనం పడిపోతే దానివల్ల కలిగే హాని ఇంత అంతా కాదు కాబట్టి అంటే బాహ్యం మీద అంతల్లా ఆధారపడకూడదు మీకు ఒక రహస్యం చెప్తా మనకి ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్ర్యం మనం ఎరగం ఆ ఫ్రీడమ్ మనకి తెలీదు మనము వీఆర్ సైకలాజికల్లీ వెరీ డిపెండెంట్ పీపుల్ సైకలాజికల్లీ ఇక్కడ ఫిజికల్ డిపెండెన్స్ గురించి మాట్లాడటం ఇప్పుడు ఫిజికల్గా అయితే మనము ప్రతి మానవుడు కూడా డిపెండెంటే ఇప్పుడు మానవుడు మనం సుఖంగా జీవించాలి అంటే రైతులు పంటలు పండించాలి అనేక వృత్తికారులు తమ తమ వృత్తులను చేయాలి పత్తి పండించేవాడు పత్తి పండించాలి ఎర్ని తీసేవాడు ఎారిని తీయాలి వస్త్రాలు నేసేవాడు వస్త్రాలు నేయాలి ఇన్ని చేస్తే వర్తకులు తమ తమ సామానులని పట్టుకొచ్చి అమ్మితే మనం సుఖంగా జీవించగలుగుతాం వైద్యుడు కావాలి ఇవన్నీ అప్పించేవాడు వైద్యుడు అప్పించేవాడు కావాలి వైద్యుడు కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి మనిషి బతకాలంటే ఎవరో భిక్ష పెట్టాలి ఎవరో అన్నం వండి పెట్టాలి ఏదో చేయాలి ఇది ఫిజికల్ డిపెండెన్స్ ఫిజికల్లీ ఈ ఫిజికల్ డిపెండెన్స్ వల్ల ఎవ్వరూ కష్టపడ్డ కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటే ఉండొచ్చు అటేషన్ అవిగా మీరు అనుకున్నప్పుడు మీకు రావాల్సిన పదార్థం మీకు రజకుడు వస్త్రాలు రేపు పొద్దున్న ఇస్తాం ఇవాళ పొద్దున్నే ఇస్తామన్నప్పుడు పొద్దున్న ఇవ్వకుండా సాయంకాలం తీసుకొచ్చాడు అనుకోండి కొంచెం ఇన్కన్వీనియన్స్ మీకు కలగచ్చు బికాజ్ యూఆర్ డిపెండెంట్ అపాన్ హిమ్ and so he doesn't అండ్ సో హీ డజంట్ ఫుల్ఫిల్ అండ్ సో యూఆర్ ఇన్కన్వీనియన్స్డ్ అలాంటి స్థితి కొద్ది గొప్ప ఉండొచ్చు కానీ మౌలికంగా మీ అంతఃకరణ శాంతి సుఖము ఆ విశ్రాంతి ఆ ఫ్రీడమ్ అది అది ఫిజికల్ డిపెండెన్స్ వల్ల దానికి హాని కలగదు కాబట్టి ఫిజికల్లీ ఐఆమ్ డిపెండెంట్ అపాన్ సంబడీ అన్నది అది దుఃఖహేతువు కాదు ఎప్పుడు దుఃఖం కలుగుతుందంటే మనకి psychologically dependent people so we are like <laughs> that మనం అందరం అలాంటి వాళ్ళ మనకి ఆ సైకలాజికల్గా ఆ ఫ్రీడమ్ ఏమిటో మనం ఎరగం మనకేమిటంటే చుట్టూ కొంతమంది మనం నిర్దేశించిన మనుషులు ఉంటేనే మనం సుఖంగా ఉంటాం ఆ మనుష్యులు మారకూడదు వాళ్ళే ఉండాలి కొత్త వాళ్ళు రాకూడదు జీవితంలో కానీ అలా ఉండదు మనం ఎవరిలో ఉండాలనుకుంటామో వాళ్ళు తొలగిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరికే వెళ్ళిపోయాడు అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు భర్తీ చచ్చిపోవడదన్నే అనుకోవద్దు మీరు దూరం వెళ్ళిపోతారు అయితే మనం దూరం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పుడు ఆ డిస్టెన్స్ స్పేస్ వైజ్ సెపరేషన్ వచ్చేసింది అనుకోండి అప్పుడు మన ఆనందం పోతుంది అప్పుడు ఆ తుష్టి ఉండదు మనం కొత్త వాళ్ళు రాకూడదు అనుకుంటాం ఎవరో కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు మనకి తుష్టి ఉండదు సో ఈ విధంగా మనం సైకలాజికల్గా చాలా డిపెండెంట్ పీపుల్గా ఉంటాం వీ డిపెండ్ సైకలాజికల్లీ ఈవెన్ ఆబ్జెక్ట్స్ మీద కూడా వీ సైకలాజికల్లీ డిపెండ్అన్ థింగ్స్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి యు నీడ్ ఏ కార్ అంటే ఈజీ టే సైకలాజికల్ డిపెండెన్స్ అజ్ ఈజీ టే ఫిజికల్ డిపెండెన్స్ నాట్ physical ఫిజికల్ ది సైకలాజికల్ సమ్టైమ్స్ కార్ కుడ్ బి మోర్ కన్వీనియంట్ దేని నేను ఆటో ఆర్ ఎ బస్ సో దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది a physical aspect ఆస్పెక్ట్ ఎవళ్ళని బంధించదు ఎవళ్ళని దుఃఖానికి గురి చేయదు ద సైకలాజికల్ ఆస్పెక్ట్ లోన్ బైండ్స్ యూ కాబట్టి సో నా స్టేటస్కి కార్ లేకపోతే ఇలాగా షేర్కి భంగం అవుతుంది అని అనుకుంటే దట్ ఈస్ ది సైకలాజికల్ డిపెండెన్స్ ఒకప్పుడు ఈ విధంగా మనము ప్రాణం లేని పదార్థములందు కూడా అటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుంటాం ఆ సైకలాజికల్ డిపెండెన్స్ వల్లే మనం దుఃఖాన్ని పొందుతూ ఉంటాం అంచేతనే మనకు ఎంతసేపు బాహ్య లాభం బాహ్యం నుంచి సంథింగ్ హ్యాస్ టు ఫ్లో విత్ ఫ్లో ఇన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం అలాగంటి డిపెండెన్స్ మనం పెంచేసుకున్నాము దీన్ని జాగ్రత్తగా దాని నుంచి మనిషి బయటపడాల్సి ఉంటుంది నేను చాలా చెప్తాను దీని గురించి ఇంకెలా చెప్తూ ఉంటాను సో ఇక్కడ శంకరులు ఏమంటారంటే ఈ బాహ్య లాభ నిరపేక్ష బాహ్యం నుంచి ఏదో ఒకటి లాభం ఉంటే రావడం బాహ్యం నుంచి ఏదో ఒకటి నాకు వస్తూ ఉంటేనే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి ఆ స్థితి నుంచి నువ్వు బయటపడాలి అదే డిజైరింగ్ అంటే ఆ స్థితికే డిజైర్ అని పేరు బాహ్య లాభ ఇప్పుడు కొన్ని వృద్ధాశ్రమాలు ఉంటాయి దాంట్లో వృద్ధులు ఉంటారు వాళ్ళు వచ్చి ఏదో డబ్బు కట్టేసి వెళ్ళిపోతారు ఆ డబ్బు ఎవరో కడతారు వాళ్ళ వాళ్ళకి అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ వాళ్ళు దుఃఖంతో బాధపడుతున్నారు దే ఆర్ నాట్ పీస్ఫుల్ దే ఆర్ నాట్ హ్యాపీ ఎందుకంటే కొడుకు రావట్లేదు కూతురు రావట్లేదు కోడలు రావట్లేదు లేకపోతే వచ్చిన ఏవో పట్టుకురావట్లేదు ఉత్సత్తులతో వస్తున్నారు లేదా పట్టుకొచ్చినా నాకు అవసరమే అని ఏదో పాపం అలాగే ఏదో దుఃఖంతో ఉంటాం ఎందుకంటే బాహ్య లాభాన్ని అపేక్షిస్తూ సంథింగ్ ఆర్ ది అదర్ సైకలాజికల్గా అపేక్షిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కడుపును భోజనం పెడతారు విశ్రాంతి ఉంటుంది కాఫీ ఇస్తారు టీవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళతో సో తర్వాత ఆ అన్ని సౌకర్యాలు చేస్తారు వైద్య సౌకర్యం కూడా చేస్తారు వీళ్ళేమో వేలమొహం వేసుకుని జీవిస్తూ ఉంటారు నిజానికి అసలు వీళ్ళు అక్కడికి రావడానికి కారణం ఏమిటంటే ఇంట్లో ఇన్ని సౌకర్యాలు చేయబడి ఉంటాయి అయినా కూడా వీళ్ళు ఇంట్లో సర్దుబాటు చేసుకోలేదు యూ హ్యావ్ సమ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ది హౌస్ ఇంట్లో వాళ్ళు భోజనం పెట్టడం మానేసి అక్కడికి రా మీరు అనుకోద్దు ఎందుకంటే వృద్ధాశ్రమాల్లో నివ జీవితము ఖరీదు ఇంట్లో అదే ఖర్చు పెట్టుకుంటే దాంట్లో సగం ఖర్చుతో రోజు వెళ్ళిపోతుంది ఇంట్లో అక్కడ బాగా డబ్బు కట్టాల్సి ఉంటుంది ఆ డబ్బు కట్టే అక్కడికి ఎందుకంటే ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఉండడం మూలంగా డబ్బు కట్టి అక్కడికి వస్తాం ఆ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది ఇంట్లో వీళ్ళు చేసి భోజనం ఎక్కువ ఎత్తునేస్తున్నారు దాంతో బియ్యం గమ్మునైపోతున్నాయని అలాగంటే కాన్ఫ్లిక్ట్ కాదు అది ఇట్ ఈస్ ఎగైన్ సైకలాజికల్ డిపెండెన్స్ వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్ నా కొడుకు నా మాట వింటలేదు అని అన్నాడంటే ఇట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్ కొడుకు నా ఇలా ఉండాలి నేను కోరుకుంటూ ఉంటాడు ఆ కోరిక తగ్గట్టుగా వాడు ఉండడు దేర్ ఫార్ హీ సఫర్స్ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళడము అనే మాట కాబట్టి ఈ విధంగా మనము జీవితంలో బాహ్య లాభ సాపేక్షంగా బతుకుతూ ఉంటాం బాహ్యం నుంచి లోపలికి వస్తూ ఉండాలి ఆనందం ఎప్పటికీ అప్పటికే నేను కంఫర్టబుల్గా ఉంటాను అంత పొరపాటుదే కానీ ఇంకొకటి అటువంటి వాడు దుఃఖాన్నే దుఃఖభాజనుడు అయిపోతాడు దుఃఖాన్నే పొందుతాడు అన్నంలో ఆశ్చర్యం లేదు కాబట్టి మనిషి ఏం చేయాల్సి ఉంటుందంటే హీ హ్యాస్ టు డిస్కవర్ దట్ ఫుల్నెస్ విత్ ఇన్ ఆత్మన్యేవ ఆత్మ తుష్ట ఆత్మ అంటే ఈగో కాదు ప్రత్యేగాత్మస్వరూపము ఈ డిజైరింగ్ని ఆత్మను అనుకునే అదే సత్యం అనుకుంటే మళ్ళీ పోయింది ఆత్మనే అంటే ఈగో అర్థం చెప్పుకోకూడదు తను అయ్యి అంటే నేను నాలోనే ఉన్నానండి నేనంటే ఈ ఈగో ఈ కోరికలన్నీ నా అలా కాదు ప్రత్యేగాత్మస్వరూపమునందు సాక్షి చైతన్య స్వరూపమునందు వీడు ఉండాలి ఆత్మన తనంతా తానే ఉండాలి అంటే తన బుద్ధిని దాంట్లో విలీనం చేసుకుని కూర్చోవాలి అంటే అర్థం బాహ్య లాభ నిరపేక్ష బాహ్యం నుంచి ఏదో వస్తేనే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి దృష్టి ఆ యాటిట్యూడ్ని వీడు పూర్తిగా అధిగమించాల్సి ఉంటుంది హి హెస్ టు విన్ ఓవర్ దాట్ ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి ఏమిటంటే లాభం ఎక్కడో ఉందని పాట ఒకటే కాబట్టి అంతే హృదయంలోనే పూర్ణత్వాన్ని డిస్కవర్ చేసి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసేప్పుడు మీకు మొట్టమొదట ఆ హృదయంలో తన స్వరూపంలో ఎంటీనెస్ అనుభవానికి వస్తుంది ఎందుకంటే వీడు ఎంటీనెస్తోటే బతికాడు కదా ఇంతకాలం కోరికలు ఏవో కోరుకుంటూ ఆ ఎంటీనెస్తోటే బతికాడు కదా ఆ ఎంటీనెస్తో బతికిన వాడు ఎంటీనెస్ అనుభవానికి వస్తుంది వచ్చినప్పుడు ఎంటీనెస్ తోటి దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది వాట్ ఈస్ దిస్ ఎంటీనెస్ ఈజ్ ఇట్ కరెక్ట్ అని క్వశ్చన్ చేయాలి మహాత్ములతో శ్రవణం చేయాలి చేసి ఆ ఎంటీనెస్ ఈజే బై హ్యాబిట్ వచ్చిన ఎంప్నెస్సే కానీ అది వాస్తవం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి నేను చూశాను ఓ పెద్ద ఆయన వియ్యంకుడు గారు వివాహ కొడుకు వివాహం చేసుకున్నప్పుడు కట్నం అవతి పుచ్చుకుని వియ్యంకుడు గారు ఈ వియ్యంకుడు గారిని ఎదురు సన్నాహమో ఏవో ఉంటాయి వివాహాల్లో ఏవో ఏవో కస్టమ్స్ ఉంటాయి కదండీ రిసీవ్ చేసుకునేప్పుడు ఈయనకి మంచి ఖరీదైన సఫారీ సూట్ ఒకటి పెట్టారు ఇని మాములుగా పంచగట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు పంచాదం పంచరు పంచాదయం కడువా ఇస్తే సరపడుతుంది కానీ వాళ్ళు వియ్యకుడి గారిని కొంచెం కుషామత్త చేయడం కోసం ఒక సఫారీ సూట్ ఒకటి పెట్టారు పెడితే హీ వాజ్ సో ఎక్స్టాటిక్ ద డే ఎంత మంచి బియ్యంకుడు దొరికారండి నాకు వీఆర్ లక్కీ నా కొడుకు మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయి వచ్చింది వాళ్ళు ఎంత మర్యాద గల వాళ్ళు చూడండి ఈ సూట్ చూడండి అని హీ వాజ్ సో హ్యాపీ నాతో చెప్పాను నేనున్నాను మీకు గాడ్ బ్లెస్ యూ మంచిదే కానీ నా మనసులో ఒక శంఖ ఉంది ఏమిటంటే ఇదికుమన్న సఫారీ సూట్ పెట్టేసి వీళ్ళు చేతులు కడిగేసుకుంటారు ఈ ఫస్ట్ డే నాగవల్లి దాకా అన్ని సేవలు చేస్తారండి నాగవల్లి నాగవల్లి ఒక ప్లేట్ తిరిగేసి అక్కడి చేత కొడతారు ఇలాగ డబడబా కొడతారు అప్పుడు మీరు వెళితే బోయినానికి వెళ్తే వాళ్ళు వడ్డించరు మీరే ఒడ్డించి తినాలి ఉంటాయి అక్కడ పదార్థాలు మీకు కావాల్సిన మీరు అదేవింటే మేము మగపల్లి వారం వడ్డించాలేంటంటే ఆ నిన్న రాత్రి పెళ్ళి అయింది ఇంకేళ ఏమి వడ్డిస్తాం మీరు తీసుకోండి కావాల్సిందంటారు వంకాయ కూర పట్టుకున్నా ఆ పట్టుకు వస్తూనే ఉంటారు వీడికే తీసుకొస్తా ఏమో నల్లా కూర్చుని ఉంటాడు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఈ కంప్స్టూలో ఎవరో చెప్తాడు వంకాయ లేదు కూర లేదు ఫినిష్ చేయబోయా అందరూ కూర్చుని ఉంటాము అంటే గంగర్గా ఫినిష్ చేస్తాడు ఏదో ఇంకా మగపల్లి కదా వడ్డిస్తాడు అదే పరిస్థితి అయింది ఆయనకి వితిన్ త్రీ డేస్ ఈ వాజ్ హీజ్ యాషన్ ఫేస్ ఎందుకని ఈ విజయం వీళ్ళు ఇది ఎక్కడ మగ పెళ్లివారండి ఇది ఆడపిల్లివారండి ఈ విజయంకుళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు మర్యాద ఎగ్గరే వీళ్ళు అని ఆయన ముఖంలో అంత దుఃఖం ఏమైపోయిందో సఫారీస్తుంది విజయంకుళ్ళు వద్దు విరాళ్ళు వద్దు ఏమి వద్దు వాడు సుఖంగా ఉంటుంది చాలు అది మనకి విజయం ఈ పెళ్లి చేసుకున్న కుర్రాడు సుఖంగా ఉంటే అదే నాకు విజయం అంతకు మించి నేనేమే అపేక్షించాను అని ఎవడైతే బాహ్య లాభ నిరపేక్షంగా ఉంటాడో వాడే కృతార్థుడు ఎప్పటికైనా ఐఎమ్ టాకింగ్ అఫ్ సైకలాజికల్ డిపెండెన్స్ ఏవో దృష్టాంతాలు ఇచ్చాను సో తుష్ట కాబట్టి అంతఃకరణంలో అంతఃవరూపంలో ఆ తుష్టిని ఉంది మీరు వెతికి పట్టుకోవాలి గ్రౌండ్ వాటర్ ఉంది హై పకడ్నా పడిగా అదే గ్రౌండ్ వాటర్ పట్టుకోవాలనుకోండి ఇక్కడ చిన్న గొయ్యి తీసి మళ్ళీ పక్కన ఇంకో గొయ్యి తీసి అక్కడ ఇంకో గొయ్యి తీసి అలా గోతులు తీసుకుంటూ పోతే దొరుకుతుందా గ్రౌండ్ వాటర్ దొరకదు ఒకే చోట గోతులు తీయాలి ఒకే చోట ఒక్కటే గొయ్యి తీయాలి కాబట్టి ఈ కామన్నల పేరు చెప్పి జగత్తంతా గోతులు తీసి వీడేమిటి పొందేది ఏ అంతా డ్రైయే వీడు ఒక్కే ఒక్క గొయ్యి తీయాల్సి ఉంటుంది ఒకే ఒక్క బోరు వేసుకోవాలి అదేమిటంటే ఆత్మన్యే వాత్మన తుష్ట యూ డిగ్ డేర్ look within search within dig within be within by yourself with yourself in yourself of yourself then you will discover my goodness ee fullness mundu ee jagatantha kuda endukante mahatmuliki jagat isthe trunee kurisina trunee karisthali jagat isthe crore rupay isthe endukollani mee daggara unsande nenu adigina kaalustunna vudu teeskuntanu anta కోటి రూపాయలు ఇస్తే కంగారు పడిపోతారు అనుకుంటున్నారా మీరు మహాత్ములు కోటి రూపాయలు ఇస్తే పెద్దలు ఎక్క చేయరు శుభంభూయాతను ఆశీర్వదించి ముందుకు వెళ్తారు మీ దగ్గరే ఉంచండి నేను అడుగుతాను అండి కావాల్సి అయ్యా కోటి రూపాయలు ఇస్తున్నానంటే ఎందుకంటే మీరు ఉంచండి ఐ విల్ టెల్ యూ అని ముందుకు వెళ్తారు కానీ ది వాంట్ గెట్ డిస్టర్బ్డ్ వై దాట్ ఎందుకంటే ఆ పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు మహాత్ములు ఎనివే తుష్ట అందాము పరమార్థదర్శనామృత రసలాభేనా అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్ చూడండి ఈ శ్లోకం నేను రెండో రోజు పాఠం చెప్తున్నాను ఇంతకుముందు రోజంతా ఇదే శ్లోకం చెప్పాను మళ్ళీ ఈవేళంతా ఇదే అయిపోతుంది అంత అంత లోతైన శ్లోకం నిజానికి సో తుష్ట అంటే చూడండి శంకరులు అనుభవాన్ని ప్రస్ఫుటం చేసుకొని వారి తుష్ణహాని పదానికి వారిచ్చిన సమాసంలో వారి అనుభవం మనకి కనపడ వారి హృదయంలోంచి వచ్చిన సమాసం కొన్ని వాక్యాలు లిప్స్ నుంచి వస్తాయి కొన్ని వాక్యాలు హృదయంలోంచి వస్తాయి సో అలాగంటి సమాసం ఆయన అంటారు చూడు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నప్పుడు పరమార్థ దర్శనం అది అమృతము ఇమోర్టల్ అక్కడ ఆనందమే కానీ అమృత రసమే కానీ దాంట్లో దుఃఖానికి తావేలేదు దాన్ని అస్వ దాన్ని నీవు పొందితే అంటే ఆ పూర్ణమైన ఆ పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటే లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ అండ్ డిస్కవర్ ద ఫుల్నెస్ విత్ ఇన్ ఆ చేయి నువ్వు డూ ఇట్ హౌ టు డూఇట్ అని అడగద్దు డూ ఇట్ దర్శాల్ ఇంకా హౌ ఏం చెప్తాం చాలా మీ క్లాసుకు వస్తుంటే హౌ కూడా వస్తుంది సో డూ ఇట్ బై ఆల్ మీన్స్ డూ ఇట్ లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ ఫైండ్ విత్ ఆ అమృత రసాన్ని మీరు ఆస్వాదించగలిగితే అన్యస్మాత్ అలంప్రత్యయవాన్ ఆ ఆత్మకంటే భిన్నమైన సర్వము నుండి అలంప్రత్యయవాన్ అలంప్రత్యయం అంటే ఏంటంటే నిరాకరిస్తాడని కాదు ఏదైనా వస్తే తీసే అవతలలో బారేస్తాడు వీధిలో భారేస్తాడని కాదు అది ద్వేష ద్వేషంగా అలవాటు చేస్తాడు ఆ సపోజ్ కాఫీ కావాలని అడిగాడు అనుకోండి కాఫీ కావాలని అడిగితే కాఫీ పది నిమిషాలు ఆలస్యంగా పట్టుకెళ్ళనుకోండి ఇంత ఆలస్యం చేసే కాఫీ నాకు అక్కలేదు నీ కాఫీ పో